దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరి సాయంకాల సమయంలో దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు ఆయన పరిశుద్ధ నామానికే చెల్లిస్తున్నాను లోకంలో పరిశుద్ధుడైన దేవునికి మనము మహిమ చెల్లించేవారిగా ఉండాలి ఆయన గోపదేవుడు మరి సాయంకాల సమయంలో మరి ఆయన మనల్ని సమకూర్చి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మరి ప్రార్థన ద్వారా యొక్క మరి ఆరాధన స్టార్ట్ చేసుకుందాము దిలీప్ బ్రదర్ ప్రైజ్లాడు దిలీ బ్రదర్లాంగ్ పేరు చేయండి మహా పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృపా కనికరం గల తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి అయ్యున్న మా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవ ప్రేమ స్వరూపు వినైన కరుణ సంపన్నుడవు దయా దాక్షిణ్యుడవు తండ్రి ధవల వర్ణుడవు అతి సుందరుడవు అతి కాంక్షణీయుడవు పదివేల మందిలో గుర్తించదగినటువంటి నా ప్రాణప్రియుడు అయిన దేవ వారునాథ సత్య స్వరూపు యూ ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉన్న ఇమ్మానియలుగా ఉన్న దేవా నీకు వందనాలు కృతజ్ఞతలు స్తుతులు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి గడిచిన కాలం అంతా తండ్రి ఈ దినం వరకు ప్రభువ నీ కృపలో దేవ మమ్మల్ని కాచి కాపాడినందుకు మమ్మల్ని సజీవ లెక్కలుగా నిలబెట్టినందుకు దేవా నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అవును దేవా తండ్రి మా జీవితంలోనైనా ఈ గడిచిన కాలంలో ఇంతవరకునైనా ఎన్నో మేలులు చేసిన గొప్ప దేవుడవు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించిన దేవుడవు తండ్రి ఎన్నో అపాయాల నుండి కష్టాల నుండి శ్రమల నుండి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి నాయన వేటగాని ఉరిలో నుండి నాయన మీరు మమ్మల్ని కాపాడుతూ నాయన ఎంతవరకు నాయన తండ్రి మీరెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మాకు ఆశ్రయం ఇచ్చిన అయినా ఈ రీతిగా నీ సన్నిధిలో నిలబెట్టినందుకు ప్రభుత్రములు వందనాలు నాలుగు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి అవును నాయన తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉందరో అక్కడ వారి మధ్య నేను ఉందనని మాకు సెలవిచ్చిన దేవుడవు ఆ రీతిగా మాకు వాగ్దానం చేసిన దేవుడవు నాయన తండ్రిని ఎంతో నమ్ముకొనదగిన దేవుడవు నమ్మదగిన దేవుడవు తండ్రి భూమి ఆకాశములైనా గానీ గతించేమో గానీ నీ మాట ఏది కూడా గతించదు ప్రభా నాయన కాబట్టి దినం నైనా మీరు కృపా సత్య సంపూర్ణుడై తండ్రి మా మధ్యలో మీరున్నందుకునైనా మీ యొక్క ఆత్మను మా మధ్యలో ఉంచినందుకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు తండ్రి ఈ రీతిగా నీ సన్నిధిలోనైనా మేము గడుపుటకునైనా నువ్వు ఇచ్చిన కృపను బట్టి ప్రభువ నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా నైనా ఇదిగో తండ్రి దేవ ఎవరైతే మా ప్రియులు రావాల్సిన వాళ్ళు ఉన్నారో తండ్రి వాళ్ళందరినీ ప్రభు సమయమునకునైనా మీరు నడిపించండి వారికి ప్రతి ఆటంకాలు తొలగించండి ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభానైనా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికినైనా మీ యొక్క మెండైన దీవెనలు ఆశీర్వాదాలు దయచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో తండ్రి యొక్క జరుగుతున్న యొక్క ప్రభు ఆరాధన కోడిక నువ్వు తండ్రి మీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువ గొప్ప దేవ ఇదిగో నా తండ్రి పాటల ద్వారా మహిమ పొందునైనా వాక్యం ద్వారా ప్రభా నీ స్వరం ద్వారా తండ్రి యనా మీరు మాతో మాట్లాడండి ఈ దినం నాయన మా నిమిత్తం మీరు ఏమి ఉద్దేశించిన ఆయన మీరు మాతో మాట్లాడాలనుకున్నారు తండ్రి ఆ యొక్క మీ స్వరమును మాకు వినిపింపజేయండి మా ఆత్మలను మమ్మల్ని అయినా మీలో జీవింపజేయమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభు నాయన తండ్రి మేము వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సు సాత్వికముతో ప్రభువ తండ్రిని వాక్యాన్ని అంగీకరించారు దేమునైనా వాక్యానికి లోబడిన ఆయన వాక్యానుసారముగా జీవించే జీవితం మాకు దయచేయండి ఎందుకంటే మేము వినువారు మాత్రమై ఉంటే నాయన వాక్య ప్రకారము ప్రవర్తించిన వారమైతే మమ్మల్ని మేము మోసపరుచుకున్నట్టే తండ్రి అద్దంలో చూచుకొని మేము ఎట్టివారమో నాయన అలా మర్చిపోయిన వారమే ప్రభా దాని వల్ల నాయన మేలు ఏమీ లేదు నాయన మీకొచ్చిన మహిమ ఏమీ లేదు ప్రభా ప్రతి దినం ప్రభా నీ యొక్క లేఖనముల ద్వారా నీ యొక్క స్వరం ద్వారా ప్రభా మీరు మాట్లాడుతూ ఇంతవరకు ఈ దినం వరకు నాయన మీరు వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు దేవనయన అలాగే ఎవరైతే అనారోగ్యాల గురించి మేము ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థనలు అన్నిటికి కూడా ప్రభా నైనా నీ సన్నిధికి చేర్చుకొని ఆ ప్రార్థనలు అన్నిటికీ కూడా నాయన మీరే జవాబు అనుగ్రహించమని తండ్రి నీ సన్నిధిలో ఉండి మీకు మొరుపెడుతున్నాం ప్రభా నైనా మేము ఉంటున్న దినములే చెడ్డవన్నావు తండ్రి కాబట్టి మాకు సమయమును మేము సద్వినియోగం చేసుకోవచ్చు ప్రతి విషయంలో ప్రభా నైనా యొక్క దైవికమైన జ్ఞానంతో నడుచుకున్న నాయన వివేకము కలిగి మేము ఉండలాగిన నీ చిత్తం ఏందో నాయన మేము గ్రహించి నీ చిత్తాన్ని నాయన నీ యొక్క ఉద్దేశాన్ని నీవు మా పట్ల కలిగిన యొక్క ఆలోచన ప్రణాళిక సంకల్పాన్ని ప్రభా అది గ్రహించి దాన్ని నెరవేర్చే వారిగా ఉండటకు నాయన మీ సహాయం అనుగ్రహించండి మీ కృప మాకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం దేవ ఆ రీతిగానే ప్రభా ఈ యొక్క జరుగుతున్న ఆది ఆదరణలో ఆది నుండి అంతం వరకు ప్రభా మీరుండి తండ్రి మీ నామానికి మహిమకరంగా జరిగించండి ఇందులో పాల్పొందిన ప్రతి ఒక్కరికి మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రతి ఒక్కరికి నైనా ఈ యొక్క మార్చమని మేము ప్రార్థిస్తున్నాం నీ మందిర ఆభరణంలో ఒక దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము కాబట్టి అట్టి భాగ్యమును శ్రేష్ఠమును నాయన నాయన ఈ దినం మీరు మాకు అనుగ్రహించినందుకు ప్రభావ నీకు వందనాలుగు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి ఎలాంటి నెట్వర్క్ ఇష్యూస్ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభా ఆరాధనకరంగా జరిగించమని ఏసు క్రీస్తు పరిషత్ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రైజ్లాడాక మీరు పాట పాడక్క ఒక్క నిమిషం ఒక్క నిమిషం it Praise the Lord and their King ప్రేజ్లాడందరికి ప్రభు నామంలో అందరికి శుభములు ఒక పాట పాడుకుంటూ ప్రభుత్వ మహిమ పార్చుకుందాం ఏసు రక్తము రక్తము రక్తము ఏసు రక్తము రక్తమో రక్తము అమూల్యమైన రక్తము nishkalankamaina raktamu amulyamaina raktamu nishkalankamaina raktamu yesuraktamuraktamu raktamu yesuraktamuraktamu <Sussati> <Sussati> raktamu ప్రతిఘోర పాపమును కడుగును మనేసయ్యా రక్త మో ప్రతిఘోర పాపమును కడుగను మనయేసయ్యా రక్త మో బహు దుఃఖములో మునిగి చెట రక్తముగా మారెనే బహు దుఃఖములో మునిగి ఏ చె రక్తముగా మారిన యేసు రక్తము రక్త మో యేసు రక్తము రక్త మో రక్త శుద్ధి చేయును మన ఏసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన ఏసయ్యా రక్తము మన శిక్షను తొలగించేను ఊ సంహారముని తప్పించెను మన శిక్షను తొలగించేను సంహారముని తప్పించెను ఏసు రక్తము రక్తము రక్తము ఏసు రక్తము రక్తము రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన ఏసయ్యా రక్తము మహాపరిశుద్ధ సలములు చేర్చును మన ఏసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు ఊ మనకంటే ముందుగా వెళ్ళేను మన ప్రధాన జకుడు మనకంటే ముందుగా వెళ్ళేను ఏ సురక్తము రక్తము రక్తము ఏసు రక్తమో రక్తమో రక్తమో అమూల్యమైన nishkalankamaina raktamo amoolyamaina raktamo nishkalankamaina raktamo yesu raktamo raktamo raktamo yesu raktamo raktamo raktamo Thank you, brother. Praise the Lord. Thank you, Akka. Praise the Lord, Akka. Samir, brother, sir. Praise the Lord. Praise the Lord. Lord, Lord. Praise brother, praise the Lord. Praise the Lord, sir. Yeah. Sir, you are going to talk to me about the rest of my life, brother. Yeah. ప్లేస్లో దేని వాక్యంలో నుంచి ఎస్ చేయగలము యాభై ఎనిమిది అధ్యాయం యాభై ఎనిమిది మొదటి వచ్చిన మొదటి వచ్చినూర వదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము యాకోబో ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము జో వాక్యాని వాక్యాన్ని దీవించను గాక సరైన వాక్య భాగం గమనిస్తే పర్లో తండ్రి నమ్ముదేవాక్యాన్ని దీవించి తండ్రి మా విన్ఫీలో అబ్బా తండ్రి నన్న నీ పశుదాత్మ మాకు పరిచయ చేయనట్లు తండ్రి కేవలము ఈరోజు వినేవాళ్లే కాదు తండ్రి ఇంకా తండ్రి భవిష్యత్తులో ఈ వాక్యం వినే వారి జీవితంలో కూడా ఇవ్వు తండ్రి ఒక లోతైన కార్యం చేయమని నడిపించమని ప్రార్థిస్తూ ఈ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి పరిచయ చేయనట్లు ఇటు అనుభవం నుంచి మనం పంపించమని ఎస్ తండ్రి ఆమెను చదివిన వాక్య భాగం గమనిస్తే ఈ వాక్య భాగం ఏం చెప్తుందంటే ఆ బాగా ఊదు కంపెట్ని ఊదమంటున్నారు ఇది ఆ ఈ ట్రంప్ ఎట్ ఊదటము అనేది అసలుగా యుద్ధానికి సూచన యుద్ధానికి వాళ్ళు ట్రంప్ ఎట్ ఊతారు ఊది ట్రంప్ ఎట్ ఊదినప్పుడు వాళ్ళకి తెలిసి వాళ్ళకి యుద్ధానికి ఒక పిలుపు అని యుద్ధానికి పిలుపు అని చెప్పి వాళ్ళు యుద్ధ పరికరాలు రెడీ అంటే ఒక అర్జెంట్ వార్ వచ్చింది అర్జెంట్ గా వారు సాధారణంగా ఈ లోకంలో జరిగే యుద్ధాలు వీళ్ళు యుద్ధం చేసే ఈ దేశాలు వాళ్ళకి ఈ ఎక్కడైతే వాళ్ళు యుద్ధం చేయబోతున్నారో ఆ స్థలాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే బంకర్స్ అంటారు భూమి లోపల ఒక గదులు కట్టుకుంటారు గదులు చేసుకొని ఆ బూల్ బూల్ ఆ బూలు లోపల ఉంటారు వాళ్ళు ఉండి అక్కడే వాళ్ళు భోజనం చేస్తూ అక్కడే వాళ్ళ ఆయుధాలన్నీ దాసుకొని ఎప్పుడైతే ఈ బోర్దని వింటారో వాళ్ళు వాళ్ళకొచ్చే ఇది వేరేగా ఉంటుంది సైరం వస్తుంది దానికి అది వాళ్ళు వెంటనే వాళ్ళు ఆయుధాలు వేసుకొని నెమ్మదిగా దాంట్లో నుంచి బయటకు వస్తారు వాళ్ళు చూద్దానికి రెడీ అయిపోయి అప్పుడు రిలాక్స్ గానే ఉంటారు కానీ మనము ఆ మాట ఇక్కడ వాడటంలో ఉన్న ప్రాముఖ్యత మనము ఇక్కడ చూడాల ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే తన ప్రజలు ఈ విషయం ఊదటం వల్ల ఇంకా బిగ్గరగా ఆ ఆ స్వరము వినిపించడానికి అక్కడ ఇంగ్లీష్లో ఉపయోగించిన వర్డ్ ఏంటంటే క్రయలౌ స్పేర్ నాట్ లిఫ్ట్ అప్ దై వాయిస్ లైక్ ఎ ట్రంప్ ఎట్ లాగా ఆ రకంగా వాయిస్ ని స్వరంని ఆ రకంగా కేక వేసి యుద్ధానికి ఇచ్చే కేక లాంటి కేక ఏమంటున్నాడు నా ప్రజలకి ఏం చూపించాలా వాళ్ళ అత్యక్రమంలో వాళ్ళ పాపాలు యాకోకి చూపించాలి యాకో గృహానికి చూపించాలి హౌస్ ఆఫ్ జేకబ్ ఇది చూపించి ఏం తప్పు చేశారయ్యా వీళ్ళు ఏ విషయంలో తప్పు చేశారు వీళ్ళు అని ఈ అధ్యాయము ఒక ఈరోజు ప్రజల్లో ఉన్న ఒక స్థితి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా మాట్లాడుతుంది నేను చెప్తే ఈరోజు నేను పంచుకునే ఈ వాక్య భాగము బహుశా కొందరికి నచ్చకపోవచ్చు కొందరు ఇష్టపడకపోవచ్చు ఇది ఏదో వాదనకి లేకపోతే ఏదో మనుషుల్ని డిస్టర్బ్ చేయటాని కోసము కాదు వాక్యము ఉన్నింది ఉన్నట్టుగా మనము ధ్యానించుకోవాలి ఏం చెప్తుంది అనేది ఇన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన వాక్య భాగమే కదా కానీ ఇన్ని వేల సంవత్సరాల రాసిన వాక్య భాగము ఈ రోజుకి ఫ్రెష్గా ఉండటము తాజాగా ఉండటము ఈ రోజు అవసరానికి నీ అవసరము నా అవసరము తర్వాత సంఘ అవసరానికి అది అడ్రస్ చేయటం అనేది చాలా ప్రాముఖ్యం సంఘం ఈరోజు ఇక్కడ ఏం చేపడుతుందంటే రెండు విషయాలు ఈ సంఘ ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు ఈ మనం చూసే ఈ భాగాల్లో ఇక్కడ ఏం చేపడుతుందంటే దేవుని ప్రజలు ఈ రెండో వచనం నుంచి కింద భాగంగా గమనిస్తే వీళ్ళు ఇక్కడ ఉపవాసం చేస్తున్నారు ఉపవాస ప్రార్థనలు లేకపోతే ఉపవాసం చేస్తున్నారు వీళ్ళు ఉపవాసం ఎలాంటి ఉపవాసము దాని గురించి అంటే ఇక్కడ వ్యక్తిగతంగా జీవితంలో మార్పు లేదు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి లేదు ఆత్మీయ జీవితంలో ఒక ఇతరులకి ఆత్మీయ మేలుకరంగా వాళ్ళకి మేలుకరంగా లేరు ఇతరులకి మేలుకరంగా లేరు కానీ ఒక స్టేటస్ లాగుంది ఉపాసం ఉండటము ఒక స్టేటస్ లాగుంది ఒక స్టేటస్ ఉపాసం ఉన్నారా ఉన్నామండి ఎలా ఉపవాసం ఉన్నారు ఆ ఇప్పుడు ఉపాస ప్రార్థనలు అండి చేస్తున్నాము ఉపవాసం ఉన్నాము ఈ ఉపాసాలు ఏ రకంగా ఉన్నారు ఉపాసాలు వీళ్ళ జీవితాలు మారలేదు ఉపవాసం ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఎలాంటి జీవితము ఇక్కడ ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు మొదటి వచ్చిన వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆ వాళ్ళ పాప విషయాలు ఆ ఆ ఏదైతే వేషధార విషయాలు గురించి అస్సలు పట్టించుకోకుండా వాళ్ళు ఉపవాసం చేస్తున్నామని చెప్పి ఆఖరికి ఇక్కడ ఈ వాక్యాలు ఏంతుందంటే ప్రభుతోటే మాట్లాడుతున్నట్టుగా ఉన్నది ఏం చెప్తున్నట్టుగా ఉన్నది ఏమయ్యా నువ్వు మమ్మల్ని గమనించవా మా ఉపవాసాలకి అంటే మా ఉపవాస ప్రాధంలో ఒక ఇలా అంటుంది నాకు అయ్యా మేము ఉపాసం ఉన్నాము ఎందుకు అంటే అందరు ఉంటున్నారు కదా అంటుంది నువ్వు ఎందుకు చెప్పు నాకు అని అడిగాను గుచ్చి అడిగా నేను కూర్చోడిగి అమ్మ ఉపవాసం నువ్వెందుకున్నావు చెప్తావా నాకు అంటే ఏమంటది ఆ పిల్లోడికి ఉద్యోగం రావాలా పాపకి పెళ్లి కావాలా అంటుంది తప్పు లేదు దాంట్లో పాపకి పెళ్లి కావాలా పిల్లోడికి ఉద్యోగం రావాలా దానికోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది తప్పు తల్లిగా బాధ్యతగా ఆ పిల్లలు ఉపవాసం ఉన్నారా ఈ విషయం నీ కూతురికి ఆ అమ్మాయి ఉపవాసం ఉందా కొడుకు ఉపవాసం ఉన్నాడా వాడు ఉద్యోగం గురించి లేకపోతే వాడు స్నేహితులతో తిరుగుతూ ఉంటే నువ్వు ఉపవాసం ఉంటున్నావా వాడు ఇష్టాసాలుగా తిరుగుతూ ఉంటే నువ్వు ఉపవాసం ఉంటున్నావా పాప ఉపవాసం ఉంటుందా ఆ పిల్ల పెళ్లి విషయంలో లేదా నువ్వు ఉపాసం ఉండి ఆ పిల్ల పెళ్లి గురించి పట్టించుకొని ఆ నువ్వు ఉపాసం చేస్తూ ఆ పిల్ల ఆ విషయం గురించి ఆ లేకుండా కాని ఉండి తల్లిదండ్రులు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు పిల్లలు ఎందుకు ఉపవాసం ఉండలేకపోతున్నారు అసలు అర్థం కాదు అసలు ఈ సబ్జెక్టే అర్థం కాదు ఏ విషయంలో ఉపవాసం ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే చాలా మంది ఈ ఈ నా మూడో వర్షంలో ఏం చెప్తుందంటే వీళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా పనులు వ్యాపారం చేస్తే ఉపవాసం ఉంటారు అంటే చాలా మంది చెప్తుంటాను అయ్యా ఉపవాసం ఉంటే దయచేసి పనులు చేసుకుంటా ఉపవాసం ఉండద్దు ఉద్యోగాలు చేసుకుంటా స్కూల్కి పోతా టీచర్గా పని చేస్తా లేకపోతే ఇంకేదైనా పని చేసుకుంటా ఉపవాసం ఉండదు ఉపవాసం ఉంటే దయచేసి ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో గడపండి నేను చేసే కాసేపు ఉపవాసం ఉంటానండి నేను ఉంటాను ఉపవాసం కానీ ఉపవాసం నాసేపు నేను వేరే పనులు చేయటం నాకు ఇష్టపడండి నేను ప్రాంతంలోనే ఉంటాను నేను అలా ఉండడానికి ఇష్టపడతాను ఎందుకంటే అలా ఉండి పాటలు పాడి వాక్యం చదివి ధ్యానించి ప్రార్థన చేయటం వల్ల నాకు చాలా తృప్తి అనిపిస్తుంది ఎందుకంటే ఆ సమయము నేను వేరే దానికి ఉపయోగించలేదు గనక నేను జీవితంలో ఆ ఆయన సన్నిధికి మనం ఇచ్చే ఘనత అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకే ఈ అధ్యాయము చాలా చాలా గొప్పగా రాయబడింది ఈ అధ్యాయము ముగించేటప్పుడు అదే అంటాడు ఘనతతోటి అంటాడు అయ్యా నువ్వు ఘనంగా ఆయన రోజుని ఆయన పశుత దినంని ఘనంగా ఆచరించిన ఎడల ఆ నువ్వు ఘనంగా ఆచరించి ఈ పనులు చేయక నీ వ్యాపారం చేయక ఆ ఆయన విశ్రాంతి దినంని ఆ అసలు ఏ రకంగా అసలు ఎట్లాంటి ఒకరి జీవితంలో దేవుని ప్రభు గురించి ప్రభు సమయం గురించి ఆ దినం గురించి ఆయన ప్రభుత్వ దినము ఎంత ప్రాముఖ్యమైందో ఎంతగా ఆ పూర్త దినంని ఎంతగా ఆచరించవలేను ఎంతగా ఆచరించవలెను అంటే ఆచరణగా కాదు ఘనంగా ఆ ఘనంగా దాన్ని ఆ ఆ రకంగా చేయటం వల్ల ఘనంగా దాన్ని పాటించడం వల్ల వచ్చు ఆశీర్వాదము చివర్లు అయా నువ్వు ఆ నేను నీకు ఆ నేను ఎత్తైన స్థలంలో యాకోబు స్వాస్థ్యము అంటాడు మాట చాలా మంచిగా అనిపిస్తుంది యాకో స్వాస్థ్యం నేను ఇస్తాను యాకో స్వాస్థ్యం నీపిస్తాను యాకోబ్కి ఇచ్చిన స్వాస్థ్యం ఏంటి ఎట్లాంటి ఎట్లాంటి స్వాస్థ్యం ఇచ్చాడు యాకోబ్కి తన పన్నెండు మంది కుమారుని దీవించిన విధానం చెప్తుంది పన్నెండు మంది కుమారులు దీవించి ఆయన ఏ రకంగా వాళ్ళు విస్తరించారు అనేది వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఆ పన్నెండు గోత్రాలుగా వాళ్ళు వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఆ ఖానా దేశాన్ని స్వతంత్రించుకున్నారు అనేది అది బహు గొప్ప విషయం అది చాలా గొప్ప విషయం వాళ్ళు పన్నెండు మంది పన్నెండు గోత్రాలుగా వాళ్ళు బయలుదేరారు అక్కడ నుంచి ఇజ్రాయల్ దేశ ఐగిప్తి దేశంలో వాళ్ళు బానిసలుగానే ఉన్నారు కానీ ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు ఏ గోత్రానికి ఉన్నారో ఆ గోత్రానికి మాత్రం కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు వాళ్ళు మరి అందరూ బానిసలే కదయ్యా మరలా దీంట్లో మళ్ళీ గోత్రం ఎక్కడ నుంచి వచ్చింది అని అనసు కదా మనం అందరు బానిసలే ఒక సంవత్సరం కాదు రెండు నాలుగు వందల సంవత్సరాల సంవత్సరాలు బానిసులుగా ఉండి ఇక అయ్యా ఈ గోత్రం ఏంటి ఏంటో గోత్రం మా గోత్రం ఏంటంటే మొట్టి బానిస గోత్రం అది అని చెప్పుకోవాలి కదా మీ బానిస గోత్రం అండి మాకు గోత్రం కూడా ఉందా మాకు కాదు వాళ్ళు మెయింటైన్ చేసారు వాళ్ళు వాళ్ళు పిలుపు వాళ్ళు నేను బెంజమిన్ గోత్రం అండి బెంజమిన్ గోత్రమే అందుకే సౌల్ రాజుని రాజు చేసినప్పుడు అప్పుడికి ఇప్పటికీ ఎంత కాలం అండి అసలు ఎంత ఎంత కాలం అయింది అంత కాలం అయిన తర్వాత కూడా సౌల్ రాజు బెంజమిన్ గోత్రం గురించి వచ్చాడన్న విషయం క్లారిటీగా బాబు తన పిల్లల జీవితంలో చేసే ఒక్కొక్క ఎంత గొప్ప ఎంత గొప్ప కార్యం చేశాడంటే ఆయన ఆశ్చర్యం అనిపిస్తుంది సరే ఇంతకీ ఆ సౌల్రాసు ఆ సౌలరాస్ అనేది వదిలేసేయండి మరి సమీర్ గురించి ఏమంటారు ఆయన ఎఫ్రాహిం గోత్రం ఎఫ్రాహిం గోత్రం నుంచి వచ్చాడా చాలా ఆశ్చర్యం కదా వీళ్ళు ఈ స్వాస్థ్యము యాకోబు స్వాస్థ్యము ఇస్తాను ఏంటంటే ఆ మెయింటెనెన్స్ గురించి మనం ఆలోచించాలి వాళ్ళు ఎట్లా వాళ్ళు వాళ్ళు ఒక ఒక దీనిగా ఉండి ఒక బానిసలుగా ఉండి కూడా వాళ్ళ గోత్రాలు వాళ్ళు మిస్ కాలేదు వాళ్ళు మిస్ కాలేదు వాళ్ళు కూడా మిస్ కాలేదు ఏ గోత్రం వాళ్ళు గోత్రం వాళ్ళు కరెక్ట్గా అట్లే మెయింటైన్ చేశారు వాళ్ళు అంటే వాళ్ళు ఆ గోత్రం వాళ్ళు ఆ గోత్రం వాళ్ళ పిల్లలని చేస్తున్నారు వాళ్ళు ఆ గోత్రం వాళ్ళు ఆ గోత్రం వాళ్ళ పిల్లలనే చేస్తున్నారు వాళ్ళు అంటే కరెక్ట్ గా అట్లే మెయింటైన్ చేసేవాళ్ళు పన్నెండు గోత్రాలుగా కరెక్ట్గా ఉండి ఏ రకంగా యుద్ధము ఏ రకంగా స్వాస్థ్యము కాణాందేశంలో భాగాలు చేసినప్పుడు వాళ్ళకి ఈ భాగం నీకు ఈ భాగం నీకు ఈ భాగం నీకు అన్నప్పుడు కరెక్ట్గా వాళ్ళు డివైడ్ చేసుకొని వాళ్ళు దాన్ని ఆక్రమించుకొని శత్రుని ఓడించి ఆ రకంగా వర్ధిల్లేరు అంటే ప్రభు పిలుపుకి ఆశీర్వాదం యాకోబో చనిపోతూ తన పిల్లలందరినీ ఇచ్చిన ఆశీర్వాదము ఆ ఒక్కొక్కరికి ఇచ్చిన ఆశీర్వాదం అట్లనే మెయింటైన్ చేశారు వాళ్ళు ఆ రకంగా దేవుడు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేశారు స్వాస్థ్యము అంటారు స్వాస్థ్యం ఇస్తాను ఒక సపరేటెడ్ పీపుల్ అదే మనం చూస్తాం మొదటి మొదటి రెండో అధ్యాయ తొమ్మిదో వచ్చినాజు రాజు అని యాదక సమయంలో ప్రత్యేకమైన జన్మోని ప్రత్యేకమైన జన్మ అని మరి ఈ ప్రత్యేకమైన జీవితంలో ఈ విషయం ఏంటండి వీళ్ళు ఉపవాసం ఉంటే ఏ రకంగా ఉపవాసం ఉంటున్నారు ఏంటి వీళ్ళు చూపించుకోవటానికి ఉపవాసం ఉంటున్నారు చెప్పుకోవటానికి ఉపవాసం ఉంటున్నారు వాళ్ళ జీవితంలో ఆ ఏ ఏ దేవుడికి వ్యతిరేకమైన విషయాల్ని సరిదిద్దుకోకుండానే ఉపవాసం ఉంటున్నారు అనేక స్థానంలో బలంలో పాలు పొందేటప్పుడు సంఘంలో ఆ ఆ యథావిధిగా పాలు పొందేవారి యథావిధిగా పాలు పొందేవారు అంటే ఒక ఒక అంటే ఒక ఏమంటారంటే క్రమం అండి ఆ క్రమము పాటిస్తున్నారు కానీ ఆ ఇక్కడ అక్రమం నుంచి తప్పించుకున్నారా మీరు ఈ జీవితంలో అక్రమం అని పోయినాయా ఆ విషయం సర్దిద్దుకున్నారా ప్రతి వాడు ఇరవై ఆరో వచ్చినము తను తాను తను తాను పరీక్షించుకొని అని మాట ఉంది కదా పరీక్షించుకొని తను తీసుకోవాలని అయోగ్యంగా పాత్ర అయోగ్యంగా పాల్పొందేవాడు ఆ అయోగ్యంగా పాల్పొందేవాడు మరి అయోగ్యంగా పాల్గొంది ఆ ఆ స్థితి నుంచి ఆ దానికి ఒక ఒక భయంకరమైన కండిషన్ భయంకరమైన ఒక ఒక రిజల్ట్ ఉంది కదా ఏమవుతుంది వాక్యం ఏం చెప్తుంది ఉపవాసం ఉండి వీళ్ళు ఉపవాసం ఉండి చూపించుకుంటున్నారు వీళ్ళు చూపించుకొని దేస్ ఇన్ ఆర్గ్యుమెంట్ విత్ గాడ్ ప్రభుత్వ వాదన లాగుంది ఇక్కడ వాళ్ళ జీవితం ఇట్లాంటి ఇదా నేను అడిగింది ఉపవాసం అని అయ్యా ఇట్లాంటి ఉపవాసం నేను అడిగింది ఏం ఉపవాసం అడుగుతున్నా నేను అసలు నేను నేను అడిగి నేను కోరుకునే ఉపవాసం ఏంటి మీరు చేసే ఉపవాసం ఏంటి మీరు సరిదిద్దబడని ఒక ఉపవాసం చేస్తున్నారు సర్దిద్దుకోండి మీ జీవితాన్ని మీ జీవితాన్ని సరిదిద్దుకోండి మీ పాప జీవితాన్ని సర్దిద్దుకోండి మీ మీరు ఎప్పటికీ సరిదిద్దుకుంటారో ఆ దేనికి వాడబడతారు వాటి ఏం చెప్తుంది ఇతరులు కట్టులిప్పటానికంటారు ఇతరులు కట్లు వాళ్ళని ఆరో వచ్చిన చెప్తుంటే ఇతరులు వాళ్ళు బంధింపబడ్డారు వాళ్ళు బంధకాలు ఉన్న వాళ్ళని విడిపించడానికి కోసం నేను ఆ ఉపవాసం ఆ ఉపాసము ఏంటి ఉపవాసము ఇ ఉపాసము అయ్యా శువార్త ప్రకటించం అది అదే శువార్త ప్రకటించడం అందుకే ఆ మాట చెప్పాలి మనం ఎప్పుడు ఏం చెప్పాలా అరవై ఒకట యశగన్ అరవై అధ్యాయం మొదటి వచ్చిన ఏం చెప్పాలంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది పేదలకి శువార్త ప్రకటించడకు ఆ వచ్చిన ఏం చెప్తుంది ఆ కట్ట కట్లు ఇప్పటానికి ఆ అవన్నీ చేయటానికి బాధింపబడిన వాళ్ళందరినీ విడిపించడానికి ప్రభు నన్ను ఆయన ఆత్మతో ఆయన ఆయన ఆత్మ నా మీద ఉన్నది ఆయన ఆత్మ నా మీద ఉన్నది అది జరగాల్సిన విషయం అక్కడ ఇక్కడ సువార్త గురించి మాట్లాడుతున్నాడు ఒకటి సువార్త ప్రకటించే విషయం మాట్లాడుతున్నాడు సువార్త చెప్పడంలో నువ్వు ఏం చేయబోతున్నావు ఆ ఈరోజు ప్రజలు ఏ రకంగా ఉన్నారు అటు బయటకు మా ఇంటి ముందు నుంచి అటువైపు పోయామనుకోండి అటువైపు పోతే ఏం చూపిస్తుంది ఏం చూపిస్తబడుతుంది మొత్తం ఎదుర్కొన్న పెద్ద ఒకటి ఆ వైన్ షాప్ ఉంది ఆ బయట బండ్లు చూస్తే ఏమైంది ఇక్కడ ఎవరు చనిపోయారా ఇంత అంతమంది వచ్చారు ఏంటి ఏ షాప్ లో కూడా అంతమంది ఉండరు ఏ షాప్ లో అంతమంది ఉండరు ఎక్కడ చూడడం అంతమంది అంతమంది ఆ షాప్స్ లో ఆ షాప్ మంది ఉంటారు ఆ నుంచి పోతుంటే గుండి తరుక్కుపోతుంది ఏంటయ్యా ఈ రాత్రి వేళలో మీ ప్రజలు ఇక్కడ ఉండి వాళ్ళ వాళ్ళ సంపాదన అంతా వచ్చి అక్కడ దారం మర్తులై వాళ్ళ ఇంటికి వెళ్ళి భార్యని కొట్టి వాళ్ళ పిల్లల్ని కొట్టి వాళ్ళ జీవితం అంతా వాళ్ళ జీవితం అంతా వాళ్ళు ఎంత నష్టపోయేవారుగా ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన శక్తి వాళ్ళకి ఇచ్చిన ఆరోగ్యము వాళ్ళకి ఇచ్చిన జీవము వాళ్ళకి ఇచ్చిన సంపాదన అంతా కూడా ఏ రకంగా వేయపరుస్తున్నారు వాళ్ళు జవాబుదారులు ఎవరు చెప్తారు వాళ్ళకి ఎవరు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు ఆ నశించిపోయి ఆత్మల కోసం ఎవరు ప్రార్థన చేస్తారు భారంతో ప్రార్థన చేస్తే భారంతో ప్రార్థన చేసి ప్రభు నాకు ఒక్కరికైనా ఈ రోజు నాకు చెప్పువా నాకు ఒక్కరికైనా వాక్యం చెప్పాలా ఇన్ని రోజులు సువార్త చెప్పి నేను ఎంతమందికి చెప్పలేదు ఈ సువార్త నేను ఏంటి ప్రభు నా జీవితంలో ఇలాగ అయిపోయింది ఇలా చెప్పకపోతే ఈరోజు ఉదయం నేను ఒక వాక్యం చెప్తూ ఈ మాట చెప్పాను పిలిని నమ్మండి నేను ఈ మాట చెప్పిన తర్వాత ప్రజలకి స్వార్థ చెప్పాలా మనము రచించం ప్రార్థన చేయాలా అన్న మాట నేను చెప్పిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే నేను ప్రార్థన చేశాను ట్రోబా ఏంది నాకు కొన్ని విషయాల్లో నేను కొంచెం బిజీగా ఉన్నాను పనుల మీద ఆ బిజీగా ఉండి నేను ఈ పని కొంచెం ఈ విషయంలో నేను వెనకబడిపోయినాయా ఎందుకు అలా వెనకబడిపోయాను క్షమించు నేను అడిగి నాకు అవకాశం ఇవ్వని చెప్పి నేను ప్రార్థన చేసి ఈరోజు ప్రార్థన చేసి మళ్ళా నా పనుల మీద నేను కొంచెం బిజీ ఉన్నాను మర్చిపోయా నేను మర్చిపోయాను ఈరోజు ఒక దగ్గర పోయా నేను ఒక దగ్గరకు పోతే ఒక ఒక మేడం ఉన్నది ఆ మేడం దగ్గర ఒక పని మీద పోయాను పోతే ఆ మేడం తోటి మాట్లాడుతుంటే ఆ మేడంకి ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు నాకు సువార్త చెప్పమని ఇదివరకు ఆమెకి సువార్త ఎవరు చాలా మంది చెప్పున్నారు కానీ ఆ ఆ సువార్త మరలా అంతొకసారి ఆమె చెప్పడానికి ప్రభు నాకు సహాయం చేశాడు ప్రభు నాకు సహాయం నా నా నా సాక్ష్యంలో ఒక భాగం చెప్పే అవకాశం ఇచ్చాడు దేవుడు నాకు ఆ ఏ రకమైన ఏ రకంగా ఏ రకమైన పాపం అనేది ఏంటి అనేది ఒక మాటలో ఒక విషయంలో చెప్పాను అమ్మా పాపము మనం చే మనం చేయకపోయి ఉండొచ్చు పాపము నువ్వు ఎవరు చంపకపోయి ఉండొచ్చు ఎవరిని దోసుకొని పోయి ఉండ దోసుకోకపోయి ఉండొచ్చు వ్యభిచారం చేయకపోయి ఉండొచ్చు దొంగతనం చేయకపోయి ఉండొచ్చు మనలో ఒక పాప నియమం ఉంది కదా పాప నియమం ఉంది మన జీవితంలో ఆ పాప నియమము మనల్ని ఆశీర్వాదం మన జీవితంలో తీసుకొని రాదు అని చెప్పారు సంతోషం రాదు మన జీవితంలో సంతోషం రాదు ఆమె చెప్తూ వచ్చింది నేను పనిలో ఉద్యోగంలో నాకు చాలా స్ట్రెస్ ఉందండి చాలా నేను ఐ వాంట్ టు డిజైన్ చేసి వెళ్ళిపోవాలని అట్లా తలంపు ఉంది నాకు నా ఆరోగ్యం పాడైపోతా ఉంది స్ట్రెస్ వల్ల దీనివల్ల ఎందుకు వాగ్దానం ఉందాయా ఉందమ్మా సమస్త భారం నా యొక్క నేను మీకు విశ్రాంతి ఇస్తాను చెప్పి ఆ విశ్రాంతి ఇస్తాడు ట్రస్టింగ్ గాడ్ దేవుడి మీద ఆధారపడటం ఏంటి రెండు విషయాలు ఒకటేమో నమ్మటము నమ్మటం ఒకటి విశ్వసించటం ఇంకొకటి విశ్వాసము క్రియ క్రియతో సంబంధించింది ఆయన మీద ఆధారపడట అనే విషయం ఒక ఉదాహరణ చెప్పి ఒక కుర్చీ చూపించి ఆ కుర్చీలో కూర్చుంటా నేను ఆ కుర్చీ బాగుందా కూర్చుంటే ఏం కాదా అంటే అంటే ఏం కాదా లేని కానీ నిజంగా నేను కూర్చున్నాను అనుకోండి అది విశ్వాసం అని చెప్పాను క్రియతో కూడింది అది ఆధారపడటం దయచేసి నువ్వు ఆధారపడువు అని చెప్పాను ప్రభు దగ్గర ఈ రకంగా చేయి ప్రభు అవకాశం ఇచ్చాడా రెండు మాటలు చెప్తాను కదా ఇదివరకు ఆమె చాలా చాలాసార్లు ఎవరో చెప్పారు అని చెప్పి చెప్పిన వాళ్ళు నాకు చెప్పారు పలానా మీకు చెప్పారు అంటే సువార్త అని చెప్పారు అయితే దేవుడు ఈరోజు నాకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు ఆమె చాలా లాస్ట్ లో చాలా ఇదైనావి ఆ రెండు మాటలు చెప్పి ఆమెకి అమ్మ దయచేసి నువ్వు ఈ విషయంలో నువ్వు ఆలస్యం చేయం బాబు అని చెప్తానికి దేవుడు నాకు వెంటనే నాకు ఉదయ కాలం ఉదయ కాలం నేను చెప్పిన వర్తమానం నాకు గుర్తొచ్చిందని గుర్తొచ్చి ఆ మాటలు కొన్ని మాటలు గుర్తొచ్చింది ఆ మాటల్లో ఒక మాట నువ్వు స్వార్థ ప్రకటిస్తున్నావా లేదా నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా లేదా నీకు వచ్చిన అవకాశంలో సువార్త ప్రకటిస్తున్నావా లేదా రెండు మాటలు చెప్పగలుగుతున్నావా లేదా లోకానికి వ్యాపారం ఇస్తున్నావు కదా వ్యాపారం ఇచ్చినప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు రెండు మాటలు చెప్తున్నావా వాళ్ళకి ఈ డబ్బులతోటి వాళ్ళు పైకి వస్తున్నారు ఆశ్వదింపబడుతున్నా ఆశ్రదింపబడాలనా లేకపోతే నాశం అవ్వాల ఆశీర్వాదం పొందాలి ఈ వాక్యం ఇక్కడ చూపిస్తుంది రెండో విషయం ఒకటేమో కట్లు ఇప్పాలా ఈ కట్లు ఇప్పే వాళ్ళు ఎవరు ఉండాలా వాళ్ళ జీవితంలో కట్లు ఉండకూడదు అండి ఇక్కడ కట్టు కట్లుండి ఇంకో కట్లు ఇప్పలేము మనం గుడ్డివాడు అలా కాకూడదు దేవుడి వాక్యం చెప్పినట్టుగా అలా కాకూడదు ఇక్కడ రెండో విషయం రెండో విషయము క్రియారూపమైన విషయం చెప్తుంది క్రియారూపమైన విషయము ఇక్కడ మనకి ఎవరు గురి ఎవరు గుర్తు చే ఎవరు ఎవరిని గుర్తు చేసుకోవాలా మంచి సమరేయుడిని గుర్తు చేసుకోవాలి మంచి సమరేయుడు ఏ రీతిగా ఆయన ఆ ఆ పడిపోయిన వ్యక్తిని ఏ రకంగా ఆ వ్యక్తిని తీసుకొని ఆయన్ని పరామర్శించి ఏ రకంగా ఆయన పట్ల జాగ్రత్త ఆ విషయం ఇక్కడ రాయబడింది ఆ విషయం రాయబడింది ఇక్కడ ఏ రకంగా నువ్వు ఆ వాళ్ళ గురించి నువ్వు జాగ్రత్త పడేవాడిగా ఉన్నావు నువ్వు ఎప్పుడైతే వాళ్ళ గురించి జాగ్రత్త పడతావో పదవచనం నుంచి నువ్వు నువ్వు వాళ్ళ గురించి జాగ్రత్త పడతావో ప్రభు నేను ఏ రకంగా ఆశీర్దిస్తాడనేది ఈ పదో వచ్చిన చెప్తున్నాను ఇక్కడ స్వాత ప్రకటిస్తేమో ఎనిమిదో వచ్చిన ఆశీర్వాదం ఉంది నీ మంచి క్రియల వల్ల నువ్వు ఏ రకంగా నువ్వు వాళ్ళకి సహాయం చేస్తావో ఆ విషయం చేస్తే నీకు ప్రభు నీకు పదో వచ్చిన ఆశీర్వాదం ఇస్తున్నాడు పదకొండవం చెప్తున్నా అంటే ప్రభు నిన్ను కంటిన్యూస్ గా నిన్ను గైడ్ చేస్తాను నీ జీవితంలో అన్న ఒక ఆశీర్వాదం ఈ ఆశీర్వాదాలు ఈ ఈ వాగ్దానాలు కోరుకునే కావి కోరుకునే వాగ్దానాలు కాదు క్రియారూపంతో వచ్చే వాగ్దానాలు ఇవి ఈ వాగ్దానాలు క్రియారూపంతో వచ్చే వాగ్దానాలు నేను స్వార్థ ప్రకటిస్తున్నా అనుకోండి నా జీతం సరిదిద్దుకొని నేను స్వార్థ ప్రకటించిన వాళ్ళు విడిపిము వాళ్ళు వాళ్ళు విడిపింపబడిందే కాకుండా వాళ్ళు విడిపింపబడినప్పుడు ప్రభు నాకు ఈ ఆశీర్వాదం ఇస్తాడు నాకు ప్రభు ఈ ఆశీర్వాదం నేను పొందేవాడుగా ఉంటాను నేను లేదు రెండో విషయం ఏంటంటే నేను ఎప్పుడైతే ఎవరు నా ఆహారం ఏడవచ్చినాం నా ఆహారం గురించి నా ఆహారం నా ఇచ్చి నేను ఏ రకంగా వాళ్ళని వాళ్ళు జాగ్రత్త వహించేవాడుగా ఉంటానో కొత్త స్థితి పోత ఇరవై ఐదో అధ్యాయంలో ఆయన గొర్రెలు గురించి మాట్లాడుతూ గొర్రెలు మేకల్ని వేరు చేసినప్పుడు అని చెప్తాడు చూసారా ఆ వాక్యం ఇక్కడ ఉండాలి అంటే ఈ ఆ విషయం గురించి జాగ్రత్త జీవితంలో పదో వచ్చినవన్న ఆ వాక్యం నా జీవితంలో నెరవేర్చబడుతుంది ఆయన నాకు తృప్తి ఇచ్చేవాడుగా ఉన్నాడు ఆయన నన్ను తృప్తిపరిచి నన్ను ఏ రకంగా ఆయన జాగ్రత్త ఏ రకంగా జాగ్రత్త ఉన్నాడు ఆయన ఈరోజు ఈరోజు ఒక ఒక చిన్న ఆ ఒక క్లిపింగ్ నేను చూస్తున్నాను క్లిపింగ్ ఆ క్లిపింగ్ లో ఏం చెప్పడుతుందంటే ఒక ఆయన వాక్ ఏం చెప్తున్నారు బహుశా ఈ క్రిస్మస్ టైం లాగా ఉంది నాకు చూడండి దీనికి పక్కన ఒక బ్యానర్ ఉంది అయితే ఆయన ఏం చెప్తున్నాడు అంటే సువార్త గురించి చెప్తున్నాడు ఈ సువార్త గురించి చెప్తూ ఆయన ఏమంటున్నాడు అంటే ఒక ఆయన రైల్వే కంపార్ట్మెంట్లో పెద్ద ఆయన కొంచెం ముసలాయినా అంటే వయసులో కొంచెం పెద్ద ఆయన ఈయన ఏం చేస్తున్నాడంటే కంపార్ట్మెంట్లో పెద్ద వాక్య వచనాలు దేవుడి నుంచి వచ్చ వచనాలు ఏం చెప్తున్నాడు కానీ ఏం చెప్తున్నాడు అయ్యా యసు ప్రభు సజీవుడు ఆయన సజీవుడు ఆయన బతికే ఉన్నాడు ఆయన నీ మొర ఆలకిస్తాడు నేను క్షమిస్తాడు మీ పాపాల కోసం ఆయన ఆయన ఆయన గాయపరచబడ్డాడు రక్తం కాల్చాడు ఆయన నమ్ముకుంటే దేవుడు నిన్ను ప్రభు నిన్ను రక్షిస్తాడు ఈ కొద్ది మాటలు ఆయన అయా ప్రభు సజీవుడు ఏసు ప్రభు సజీవుడు సజీవైన దేవుడు ఆయన ఆయన నమ్ముకుంటే మీరు రక్షణ పొందుతారు అని ఇలా చెప్పుకుంటా ఈ పక్క నుంచి ఆ పక్కకి స్లోగా చెప్తుంటే ఒక ఆమె ఇరిటేట్ అయ్యి బాగా ఇరిటేట్ అయ్యి ఏం చేసినట్టే ఆయన మీద బాగా అరిచింది అరిసి తిప్పింది కానీ చెప్తూ ఉండడం వల్ల ఆయనకి ఇంకా కోపం వచ్చి ఏం చేసినట్టే చెప్పు తీసుకొని ఆయన మొహం మీద కొట్టింది ఇటు అటు చంకేసి చప్పుతో కొట్టేటప్పటికే ఆ కంపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు ఎవరు కూడా ఆమెను పట్టుకొని ఏంటమ్మా పెద్ద ఆయన పట్టుకొని కొడుతున్నాను పెద్ద ఆయన పట్టుకొని కొడుతున్నావేంటి కొంచమన్నా నీకు బుద్ధి ఉందా ఆయన ఏదో చెప్తుండ చది వేరే విషయం అనే చెప్ మాట అనే వాళ్ళు ఆహా కొడితే బాగా కొట్టిందిలే ఆ మనం ఏదో అనుకుంటున్నాం కానీ ఇప్పుడు ఇలా ఇలాంటి కొట్టాల్సిందే అన చూపు అన వైఖరి వాళ్ళ దృష్టిలో నుంచి ఒక ఒక ఒక మనసులో ఉన్న మాట వాళ్ళ మోహకాలు కవలికలలో కనిపించే ఒక స్థితి ఇంతేకాకుండా కొందరు ఆ పోతే పోయిందిలే అనుకోవటము ఆ మనకేం పట్టిందిలే ఆమె పడకపోతే ఆమె కొట్టింది అలా వీళ్ళు వీళ్ళు కూడా వీళ్ళు ఊరికి చెప్పటం ఏంటంట ఎందుకు ఆయనంట ఊరికి చెప్తాము అలా మనసు అన్న మాటలు కూడా ఈయన కొట్టిన తర్వాత ఆయన ఇల్లిపోయాడు దాటి వెళ్ళిపోయిన తర్వాత పశుధాత్ముడు ఇంకా చెప్పు అంటున్నాడు ఇంకా చెప్పు అంటున్నాడు ఇంకా చెప్పు అంటున్నాడు మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ అదే దారిలో రావాల అదే దారిలో మళ్ళీ ఇవి దారిలో మళ్ళీ ఇవి ఉంది అక్కడ కూర్చొని ఈసారి చెప్పుకుంటా వస్తుంటే ఈమె బాగా కోపంతో చేతులతో చేతుల్లో ఆమె చేతులు ఎలాగో యాక్షన్ చేస్తుందంటే ఆయన గొంతు తీసుకెయ్యాలని అంత కోపంగా ఇట్లా ఇంతలో ఒక ఒక విషయం జరిగింది పక్కన ఒక పిల్లవాడు ఉన్నాడు పక్కన ఒక పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే పిల్లవాడు ఉండి వాడు అమ్మా అమ్మా ఆయన ఏం చేయబాకమ్మా ఆయన్ని ఏసుకువమి పంపించాడమ్మా ఆయన్ని మన దగ్గరికి ఏసుకోవి పంపించాడు ఆయన ఏం అనవాకమ్మా ఈ పిల్లవాడు ఆమె కొడుకు ఈ మాట చెప్తానే ఆమె ఆ చేతులతోటి ఆయన గొంతు పిసుకపోయి అన్న అన్న అన్న ఒక ఆ వైఖరి ఆ రకమైన స్థితిని ముంచి అని బోర్ల పడి ఆయన కాళ్ళు పట్టుకొని అయా నన్ను క్షమించు అయా నీ ఏసయ్యా ఏసయ్యా నన్ను క్షమించు ఏసు ప్రభా నన్ను అని చెప్పి కేకల వేసి ఏడుస్తా ఉందంట కింద కంపార్ట్మెంట్ లోపల కింద పడిపోయి కింద పడుకొని విషయం ఏంటంటే ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆ పిల్లవాడు మోగవాడు ఆమె కొడుకు మోగవాడు మోగవాడు ఒకసారిగా మాట్లాడాడు మాట్లాడిన మాట స్పష్టమైన మాట చెప్పిన మాట ఏంటంటే అమ్మ ఆయన ఏం అనుబాకు యేసు ప్రభు ఆయన్ని పంపించాడు మన దగ్గరికి ఈ మాటలు ఆమె జీవితంలో ఆ కంపార్ట్మెంట్లో ఉన్న ప్రజల జీవితంలో ఒక గొప్ప కదలిక ఏంటిది నిజమేనా నిజమేనా ఇది ప్రజల జీవితంలో సేవకుల జీవితంలో విశ్వాసుల జీవితంలో సువార్త ప్రకటించడం అనేది ఎంత బలమైన కార్యము ఎంత బలమైన ఆ ఒక ఒక ప్రక్రియ ఏ వేరే వాళ్ళ జీవితంలో ఎట్లాంటి బంధకాల నుంచి ఎట్లాంటి స్వస్థత తీసుకొస్తుందో అస్సలు ఊహించుకోలేము అస్సలు ఊహించుకోలేము ప్రభు కార్యం చేస్తాడు ప్రభు కార్యం చేస్తాడు ఆయన చేసే కార్యము ఆయన స్వార్థ చెప్పమన్నాడే ఏసు ప్రభు ఆయన స్వార్థ చెప్ప చెప్తున్నాడు పురుషుద్ధాత్ముడు ఇంకా పో చెప్పు చెప్పుతో కొట్టిన తర్వాత కూడా చెప్పు పో అంటున్నాడు ఇంకా సువార్థ చెప్పు అంటున్నాడు మళ్ళా ఆ సువార్థ అరే పశుధాత్ముడు చెప్తున్నాడు కదా పెద్ద కొంచెం కొట్టి చెప్పుతో కొట్టడం వల్ల మొహం కొంచెం దెబ్బ తిని కొంచెం ఆ చంపలు కొంచెం ఇదైనా కొంచెం కొంచెం రా కొంచెం కొంచెం శాఖతో కొంచెం రుతుకొని ఆ మళ్ళీ బయలుదేరి మళ్ళీ అదే మాట చెప్పాలా అదే మాట చెప్తున్నాడు వాటే ఓబీడియన్స్ అండి పశుధాత్ముడికి కావాల్సింది ఏది విధేత కావాలా పశుధాత్మడికి ఏం కావాలా ఒక మనిషి జీవితంలో ఇట్టి ఆ ఇట్టి సమర్పణ కావాలా ఏ పిలుపుతో పిలిచాడు ప్రభు నన్ను ఆ పిలుపుకి నేను ఏ స్థితిలో ఉన్నా కూడా సరే ప్రాణం పెడతానయ్యా ఏమైతే అయింది చూస్తా నేను ప్రాణం పెట్టినా సరే ఆయన మాట నేను జవదారను నేను చేస్తాను ఈ రెండు విషయాలు బట్టి ఈ వాక్యం ఏం ఒకటేమో ఆ స్వార్థ ప్రకటించుతా ఇంకొకటి ఏమో అది లేని వారికి ఇవ్వటము రెండు ఆ రెండు కూడా వ్యక్తిగత జీవితాల్లో ఒక వ్యక్తిగత జీవితం చేయాల్సిన విషయము ఇది సంఘం చేస్తుంది ములుగురు బ్రదర్స్ చేస్తున్నారు బ్రదర్ నేను కూడా వస్తానండి మీ స్వార్థ ప్రకటిస్తుంటే నేను కూడా మీతో రావాలి తప్పు లేదు దాంట్లో తప్పు లేదు దాంట్లో వ్యక్తిగతంగా కార్యం చేశాడు వ్యక్తిగతమైన విషయాలు వ్యక్తిగతంగా సేవ పరిచయలు చేయటం గురించి బైబిల్ ముమ్మారు చెప్తుంది ఆ విషయంలో వ్యక్తిగతంగా సువార్త ప్రకటించే విషయం గురించి ఎందుకు ఎందుకు ఆ విషయంలో ఎందుకంటే నీ జీవితంలో నీ ఏర్పాటు గురించి నీవు ఎంత విధేత చూపిస్తున్నావు నీ వ్యక్తిగత జీవితము ఎవరు చూడకపోవచ్చు సంఘం చూడకపోవచ్చు ఎవరు చూడకపోయినా నీవు ఆ రకమైన విత్తనాలు విత్తినప్పుడు విస్తారంగా విత్తువాడు విస్తారమైన పంట పోయి ఎవరైతే కొంచెం కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయం తగు మనల్ని విస్తారమైన పంట కోసేవారుగా చేయాలి విస్తారంగా విత్తువారుగా చేయాలి విస్తారంగా విత్తువారంటే ఏంటి విస్తారంగా ఆ పని చేయటంలో ఉన్న గొప్పతనము సువార్త ఈ లోకానికి వేరితనము నమ్మిన వారికి దేవుని బలము అదే కదా దేవుని వాక్యం చెప్తుంది ఆ విషయం మనము అనుభవించాలి మనం ఎప్పుడైతే మనం అనుభవిస్తామో ఆ వాక్యం ఏం చెప్తుంది యాబు స్వాస్థ్యం నేస్తాను తాబు ఆ రీతిగా నేనా జీవితంలో ఇటు కార్యం చేయడానికి మనము అవకాశం ఇవ్వాలి సర్దిద్దుకోవాలి స్వార్థ ప్రకటించాల దేవుడికి మహిమ కలిగినాక అమ్మాయి బత్రీ నమ్ము దేవా నిబడులు వాక్యాన్ని నీరు కట్టి పనికొచ్చేయమని నన్ను మమ్మల్ని అయాన్ని స్వాత ప్రకటించేవారుగా పవన్ మీద సర్దించుకునే వారంగా వాళ్ళు ఎక్కడా ఎక్కడ కూడా వేషధారం లేకుండా నీకు ఇష్టం కార్యములు ఏనా ఉంటే అవి తీసివేసిన వారమై అతరుల జీవితంలో ఉన్న తండ్రి కట్టుబడే కట్టుతో ఉన్న వాళ్ళని కట్టులు ఇప్పటకు వాళ్ళకి తండ్రి నేనా ఊరటిచ్చి వాళ్ళని మీ సన్నిధికి తీసుకురాటకు ఇటు కృప ఎవరైతే పేదలుగా తండ్రి లేని వాళ్ళుగా వాళ్ళకి ఏ రకంగా వాళ్ళని సహాయపడి అూపమైన ప్రేమను చూపించాలో తన సమరడి చూపించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ని కృప చూపించమని యాకోబు స్వాస్థ్యానికి నన్ను మమ్మల్ని తండ్రి యోగ్యులుగా చేయమని ప్రతిమలాడుకుంటూ కేసులో పెట్టి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె దేనికి వందనాలు మరి కొన్ని పేరు రిక్వెస్ట్స్ ఉన్నాయి యాదగిరి బ్రదర్ గురించి ప్రార్థించండి రేనకా సిస్టర్ గురించి అబ్బి కొరకు శాంతమ్మ సిస్టర్ ప్రైజ్ లాడ్ సిస్టర్ ము వందస్తున్నా ఏ నాయనంత వరకు నాయనం తండ్రి చెప్పబడ్డ వాక్య హృదయాల్లో భద్రపరిచేయండి నీరు కట్టి పాలం చేయండి ఏసయానికి వందనాలు చెల్లిస్తున్నా దేవా దేవాతి దేవానికి ఇస్తూ తెలుస్తూ ఉదరాలు ఆయన యాదిగారి బ్రదర్ని ప్రభా అమ్మ జ్ఞాపకం చేసుకొని ముట్టండి తాకండి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా మీ హస్తం పెట్టి బాగు చేయండి మీ వాక్కును పంపి బాగు చేయండి ప్రభా మీరు లేవనెత్తండి వేసినావా ప్రభాని రక్త ప్రక్షణ ఆయనకు దయచేయండి ప్రభా ఎత్తండి ప్రతి పాపం క్షమించండి ఎసయ్యా మీరు లేవనెత్తి సంపూర్ణ ఆరోగ్యం రక్షన దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభావ లేని కష్టాలు కూడా ప్రభావ్ ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం దయచేయండి మంచి ఆరుగుదల దయచేయండి ప్రభావతని మీ హస్తం పెట్టి లేవనెత్తండి వేసు నీ సేవలు వాడుకోండి వేసు ప్రభా నిశక్తిని బలాన్ని దయచేయండి ప్రభా ఏసా మీరు బలపర్చేయండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ మీరే తండ్రి ఆ కుటుంబం నుంచి మీ మీరే తోడు నాయన ప్రతి ప్రతి బలహీనత నుంచి విడుదల రక్షణ విడుదల దయచేయం ప్రతి అవయాన్ని మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్న ప్రభావ పరిషిద్దు మీరే స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన పరిషిదుడానికి వందనాలు ప్రభా అభి గురించి ప్రార్థిస్తున్నాను ఆయన చిన్న బాబు ప్రభా ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా తండ్రి బలహీనతలు తీసుకువెండి శివ్రభ ఈ శక్తిని బలాన్ని దయచేయండి మంచి జ్ఞానం దయచేయండి తల్లి మంచి ఎదుగుదల దయచేయండి ప్రభావ నీ పనిలో జ్ఞానంతో నింపండి శ్రీప్రభా నీకు వందనాలు అయినా చిన్నప్పటి నుంచి నీకు ప్రార్థన చేసే బిడ్డగా మార్చేండి శుప్రభ బాబుకు సంపూర్ణ ఆరోగ్యం దయచేసి బాగు చేయమని తండ్రికి అప్పు చెప్పుకుంటున్నాం ప్రభావ మీరే కార్యం చేయమని ఏమం ప్రార్థిస్తున్నా తిస్టర్ రైతుల ఎల్లిసమ్మ గురించి కంటి చూపు గురించి ప్రార్థించండి ఎలిషమ్మ సుందర్రావు గురించి సుందర్రావుని దేవుడు ముట్టి స్వస్థపరచాలి ఎల్లిసమ్మను కంటి చూపు దేవుడు మంచిగా సరళం చేయాలి ఆ ఉదయ సిస్టర్ గురించి ముగ్గురు గురించి సిస్టర్ ఎలిషమ్మ సుందర్రావు ఉదయ సిస్టర్ ముఖ్యంగా ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు ఎస్తో చదిస్తున్నాం ప్రభా మాకు తోడై నడిపించే విజయమిశా తండ్రి నీకు వందనాలు ప్రభా ఇంతవరకు వాకింగ్ చేత మిమ్మల్ని ఎంతగానో బదులు పరిచినా ప్రభా అందుబట్టి నీకు వందనాలు తేవా మాకు తోడై నడిపించే విజయమిశా తండ్రి నీకు వందన అంశాల కోసం ప్రార్థిస్తున్నాం ఆయన మరి కుటుంబాలకు కోసం గొప్ప అద్భుతం ఆచారంగా జరిగించి సైతాన్ రాజుని కూర్చోండి విజయాన్ని దయచేసి కుటుంబంతో రక్షించుకోండి ఎన్ని శామని ముట్టండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం స్వస్థత ఇచ్చేయండి విడుదల కలగ చేయండి నెమ్మది శాంతి దేయండి ప్రభా ఆటంకాలను తొలగించండి తండ్రి ఆ బిడకు తోడే నడిపించండి దేవ విజయాన్ని దయచేయండి తండ్రి ఆ బిడ్డకు తోడే కండి ముట్టి తాకి శ్సపరిచి విడుదల కలగ చెయ్యండి నెమ్మది శాంతి దేండి ప్రభా సర్వాధికారి అయిన తండ్రినికే వంద నాలుగు ప్రభా బిడ్డని దీవించి ఆశీర్వదించండి తండ్రి ఉదయం విషయాలు ప్రార్థిస్తున్న దేవాడని కూడా ముట్టడి తాకండి శ్వాసపరచండి మంచి ఆరగం స్వస్సత దయచేడు శోధన ఆటంకాలను తొలగించండి తండ్రి ఆ బిడకు సంపూర్ణంగా స్వస్సత విడుదల దయచేసి క్షేమంగా ప్రభా డిచార్జ్ ఇంటికి రావాలా ప్రభా రక్త పురోషన్ మీద చేసి సాక్షి సాక్షి పెట్టిగా మా మధ్యలో మీరే తోడే నడిపించే విజయాన్ని దయచేయండి ఆ కుటుంబంతో దేవా సైతం రజను కూల్చబడాలా ప్రభా మీరే సహాయం చేయండి తండ్రి యేసు ప్రభానికే వందనాలు స్తో తరం చేసిన కొత్త కౌసరకత తీర్చి దీవించి ఆశీర్వదించండి మరి సుందరరావు బ్రదర్ విషయంలో ప్రార్థించిన కూడా ముట్టడి తాకండి దేవ సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల దా కుటుంబం కూడా బంధకాలు కట్టాన్ని తండ్రి ఏసు ప్రభాను సమాధానకారుతో ప్రభా కుటుంబాల పట్ల గొప్ప అద్భుతం జరిగిచ్చండి తండ్రి ఏసు ప్రభాని రాకడతా తరడం ప్రభా సైతాన్ రాజ్యాన్ని కూల్చివేసి కుటుంబంతో రక్షించుకొని రాకడతాండి కుటుంబాలను స్వస్థత విడుదల దయచేసి బంధకాల కట్టడానికి విరగొట్టి కుటుంబంతో సాక్షి నిలబెట్టమని నజడని ఏసుకుమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ రాడ్ గాడ్ బ్లెస్ యూ అన్న ప్రైజ్ రాడ్ అన్న చంద్రశేఖర్ అన్న మీరు ఆశీర్వాదం ఇవ్వండి రవి బ్రదర్ ప్రైజ్ రాండ్ బ్రదర్ బ్రదర్ ప్రెసిడెంట్ బ్రదర్ అన్న మీరు ఎన్ని ఎక్స్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకు అందరికి కుటుంబి అందరికీ నిత్యం విజ్ఞాపనం ప్రార్థన చేసిన కుటుంబీ సమాధానం స్వస్థత సదాకాలం తోడి దాకా ఆ మెయిన్